అకాల వృష్టి సంచారంలో భాగంగా శరీరాంతర అనే ఊరి మీదుగా వెళ్లాల్సి ఉంది అప్పటికి ఆ ఊరి పరిస్థితి చాలా అధ్వాన్న ఉంది చుట్టుపక్కల చెరువులన్నీ ఎండిపోయాయి తాగటానికి నీళ్లు కావాలన్నా మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోంది ఇలాంటి స్థితిలో ఒక మహాగురువు తమ ఊరికి వస్తున్నారని తెలిసి ఊరి పెద్దలు వెళ్లి వారిని ముందు విడుదలలోనే కలుసుకున్నారు అయ్యా మీరు వస్తే మీకు పాదాభిషేకం చేయటానికి కూడా మా ఊళ్ళో నీళ్లు లేవు కానీ మీరు రావాలనే మా కోరిక మా సమస్య అంటూ వివరించారు పూర్ణపిజ్ఞులు వారి పట్ల సానుభూతి కరుణ ప్రదర్శించారు మేము వస్తున్నాం మీరు వెళ్ళండి అన్నారు శిష్య బృందంతో కలిసి ఆ ఊరి పొలిమేరలో అడుగు పెడుతూనే పనులు ముసుకుని ధ్యానం చేశారు క్షణాల్లో ఎండంతా మాయ ఆకాశమంతా దట్టమైన మబ్బులు కన్నేశాయి టప్ టప్ అంటూ చినుకులు పడసాగా ఒకటా రెండా వందలు లక్షల కోట్లాది చునుకులతో ఆకాశం చుల్లుబడిందా అన్నంతగా కుంభ దృష్టి కురిసింది ఆ ఊరి చెరువు మొత్తం నీటితో నిండిపోయింది ఊరి జనం సంభ్రమంతో నిశ్చేస్తులయ్యారు ఇంతలో తేరుకుని ఆనందంతో నృత్యం చేశారు గెంతారు నీళ్లలో తనివి తీరా తడిసిపోయి పరుగు వెళ్లి మధులకు సాష్టాంగ నమస్కారం చేశారు మీరు సామాన్య ఎత్తులు కారు ఆ వాయుదేవుడే మీ రూపంలోకి గుచ్చారు అందుకే మేఘాల్ని మీరు మా ఊరి మీదే స్తంభింపజేసి భర్షింపజేశారు స్వామి అంటూ వాళ్లు అనేక రకాలుగా ఆనంద తీర్థల్ని స్థూపించారు ఊరు ఊరంతా వచ్చి మేళ తాళాలతో అపూర్వమైన స్వాగత సంరంభంతో మధువుల్ని తమ ఊరి మధ్య విడిది చేయించారు వారందరికీ మధ్వాచార్యుల తత్వబోధ చేశారు ఏ శక్తి సమస్త జగత్తున్నే కాపాడుతుందో ఏ సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలో బోధించారు నారాయణని అర్చించడానికి మించిన ముక్తి సాధనం మరొకటి లేదని వాళ్ల మనసుల్లో నాటుకునేలా చేశారు భూదేవి సమేతుడైన శ్రీమన్నారాయణ విగ్రహాన్ని ఇచ్చి నిత్య పూజ చేసి తరించవలసిందిగా ఆదేశించారు ఆ స్థలాన్ని ఇప్పుడు ఎర్కి మఠం అని పిలుస్తారు మధులు కురిపించిన జలధారతో నిండిన చెరువుని అక్కడ చూడవచ్చు ఇది ఉప్పిన అంగడికి పది కిలోమీటర్ల దూరంలోని ఆత్పూరికి ఒక కిలోమీటర్ పక్కగా ఉంది గౌడ పశ్చాత్తాపం ఇలా మధ్వ సిద్ధాంతంతో ప్రజలను సమ్మోహనపరుస్తూ తత్వబోధ చేసుకుంటూ సాగుతున్న ఆనంద తీర్థుల్ని ద్వేషించే ఇతర సిద్ధాంత వాదులు కొందరు ఈ మహిమాన్విత శక్తి ఉనికిని భరించలేకపోతున్నారు అసూయకి ద్వేషానికి అంతమేక్కడ బుద్ధి వికాసం కలగాలి కదా తత్వప్రచారం చేసుకుంటూ వెళ్తున్న మధ్వాచార్యుల్ని శాశ్వతంగా మట్టు ఒక్కటే పరిష్కారంగా భావించిన ఈ దుష్ట ఆ ఊరి గౌడకి మధ్యుల మీద విషు నూడిపోశారు బుద్ధి మందగించిన గౌడ కసితో మధ్యుల్ని మట్టు పెట్టాలని ఆయన శిష్య బృందంతో పాటు ఆ ఊరిని విడిచి సంచారం సాగిస్తూ ఉండగా ఊరి బయట ఒక చిన్న ఆనకట్ట ప్రాంతంలో కత్తితో ఆయన మీద దాడి చేసి సంహరించడానికి గౌడ సిద్ధమయ్యాడు మధ్య బృందం బయలుదేరింది ఊరి పొలిమేర దాటింది ఆనకట్ట ప్రాంతంలో మలుపులు తిరుగుతోంది అప్పటిదాకా పొదల చాటును ఉన్న గౌడ ఉద్భుషితమైన ఆవేశంతో ఒక్కసారిగా లేచి తన ఖడ్గంతో మధ్య మీదకి దిగాడు ఈ హఠాత్ సంఘటనకి వెనక వస్తున్న శిష్యులంతా నిద్రపోయారు ఒకరిద్దరు శిష్యుడు అయ్యో అయ్యో అంటూ కేకలు వేస్తున్నారు కానీ ఆనంద తీర్థులకు ఎదురుగా దూకి ఆయనే నరికేయాలని కత్తి ఎత్తిన గౌడ ఒక్కసారిగా తన కళ్ళెదిత మిరుముట్లు కాంతి పుంద్యాన్ని మాత్రమే చూసి ప్రతిభుడయ్యాడు కళ్ళకి ఏమీ కనబడటం లేదు ఒక అపూర్వమైన తేజో రాశి అంత అంధకారంగా తోచింది ఏమా దివ్య కాంతి దర్శనం సూర్య భగవాను ఎదురుగా నిలబడి చూస్తున్నానా అన్నంత సంభ్రమంలో ఆ కాంతి పుణ్యాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నాడు గౌడ అప్రయత్నంగా అతని చేతిలో తప్పి జారి కింద కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తెరిపి చూచాడు చిరునవ్వు చిందిస్తూ ప్రకాశిస్తున్న మధ్వాచార్యులు కనిపించారు మనో కలిగింది అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన పాదాల మీద పడి పదే పదే క్షమాభిక్ష కోరారు కరుణామయుడైన ఆనంద తీర్చి క్షమించారు ఆ క్షణాల నుంచి గౌడ ఆయనకి మహాభక్తుల్లో ఒకడుగా మారిపోయి మధ్వ తత్వ ప్రచారంలోనే జీవితమంతా గడిపాడు జాతి మత కుల వివక్షతకాతీతంగా తనని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికే తత్వబోధ చేస్తూ వాళ్ళని చిరతార్చనలు చేశారు మధ్వాచార్యులు కృష్ణామృత మహానవం దక్షిణ కన్నడ దేశంలో వైద్యనాథేశ్వర ఆయుర్వేద ప్రవక్త అయిన ధన్వంతరి ఆరాధ్యముక్తిగా విలసిల్లుతున్నాడు ఇక్కడ ధన్వంతరి ఉడుపులేని అనంతేశ్వరుడి లాగా లింగాకారములలో ఆ ఆలయానికి ఈశాన్యంలో విశాలమైన మహిమాన్వితమైన సరోవరం ఒకటి ఆ సరోవరంలో స్నానం చేసి ధన్వంతరిని అర్చించే వారికి సకల రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందని ప్రతీది వైజనాథీశ్వరం విద్వాంసులకు కూడా నిలయం యజ్ఞ యాగాది వైదిక కార్యక్రమాలకు అది నిలబ ఆ ఊరి యాజ్ఞికులకు నాయకమణి ఇడిపాడిత్తాయ ఆయన స్వతహాగా సాత్వికులు దేవస్థాన పాలక వర్గంలో ప్రముఖుడు ఆనంద తీర్థులు తమ సంచారంలో భాగంగా వైజనాధీశ్వర ఆలయాన్ని సందేశించారు అప్పటికే వారి గురించి అనేక సార్లు వినిగి ఉండటం వల్ల ఆ ఊరి పెద్దలంతా ఇడిపాడిస్తాయ సారథ్యంలో మధులకు అపూర్వమైన స్వాగతం ఇచ్చారు ఇడిపాడితాయలో భక్తి సాత్వికుడు కానీ సదాచార పరిజ్ఞానం అంతగా తెలిసిన వ్యక్తి కాదు ముఖ్యంగా భగవంతుని నిత్య పూజ ఊర్ధ్వ పుండ్రు ధారణ ఏకాదశి వ్రతం మొదలైన శాస్త్ర విధుల గురించి అంతగా తెలియదు భక్తి తత్పరత మాత్రం ఆ నేపథ్యంలో మధ్వాచార్యుల సందర్శనం ఆయనలో అలౌకికమైన మార్పు తీసుకువచ్చింది తాను కలిసి తీరాల్సిన తన జీవితాన్ని ఉద్ధరించగల గురు వీరే అన్న భావన మనసులో బలంగా నాటుకుంది అప్పటి నుంచి తనకు మార్గదర్శనం చేయవలసిందిగా ఆయన పూర్వపుజ్ఞల్ని పదే పదే ప్రార్థించాను ఆ ప్రార్థనతో ప్రసన్నులైన మధులు కృష్ణామృత మహానవం అనే కృతిని రచించి ఇడిపాడి తాయకు ప్రసాదించారు ఇది ఒక మహాద్భుత రచన దేవ పూజ గోపీచంద్ర మహర్షి మొదలైన వైష్ణవులు తెలుసుకుని ఆచరించవలసిన అనేక క్రియారూపాలకు ఇదే ఆధారం పంచ దర్పణంగా రూపొందిన ఈ కృతులు ఇతిహాస పురాణాల్లో చెప్పబడిన ఏకాదశి విధానాల విశిష్టత ఆచార నియమాలు మొదలైనవి స్పష్టంగా వివరించబడ్డాయి కృష్ణామృత మహార్ణవంలోని క్రియలను ఆయా విధి ప్రకారం ఆచరించి ఏ వైష్ణవ దేవుడైన మోక్ష ప్రాప్తికి అర్హుడవుతాడంతో సందేహం లేదు ఈ కృష్ణామృత మహా ముందే జయంతి కల్పం కూడా మధ్వాచార్య కృతిగా వెలువడింది పక్షానికి ఒకసారి ఏకాదశి ఉపవాసం వైష్ణువులకు తప్పనిసరి కృష్ణాష్టమి నాడు విధిగా ఉపవాస వ్రతం ఆచరించాలి ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేసి చంద్రోదయ కాలంలో శ్రీకృష్ణుడికి అర్ఘ్యమిచ్చి మరునాడు మాత్రమే భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్ష విరమించాలి ఈ విశేషాలను తెలియజేసే విశిష్ట కృతి జయంతి కల్పం ఉజీరలో అజర ఒక్కడ నుంచి మధులు ముందుకు సాగి ఉజీర క్షేత్రం చేరారు ఆ రోజుల్లో దాన్ని భూతి అని కూడా క్లిచ్చేవారు పురాతనమైన జనార్దన దేవాలయం ఉండటం వల్ల ఉజీర ఒక పుణ్యక్షేత్రంగా భాషల్లుతోంది ఉజీరకి ఆ రోజుల్లో వేద విద్వాంసుల క్షేత్రంలో ప్రచారం సహజంగానే అన్ని ఊళ్ళలో ఇక్కడ కూడా మధ్వాచార్యుల గురించి విశేషంగా విద్వాంసులు విని ఉన్నారు ఆయన మహిమలు చిత్తషష్ఠి కళల్లో ఆయన గల ప్రావీణ్యం విని ఉన్నప్పటికీ ఇదంతా నిజం కాదనే వాదించే వైదికులు కూడా కొంతమంది ఉన్నారు సహజంగానే వాళ్ళకి మందులు సాగిస్తున్న ద్వైత సిద్ధాంత ప్రచారం కంటకెంపుగా ఉంది ఎంత దురదృష్టం తత్వం విలువను తెలుసుకోవాలన్న ఉత్సుకత కన్నా సిద్ధాంత ప్రతిష్టను కాపాడుకోవాలన్న ఆరాటం పండితుల్లో ఎక్కువైన చోట విద్వాంసుల సందేశాలు దారి తప్పడం సహజం అందువల్ల సరైన దిశానిర్దేశాలు లేకుండా సమాజం దారి తప్పటం లేదా విసుగు ప్రజలు తాత్విక ప్రపంచం నుంచి దూరంగా తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే ఆనంద తత్వ తత్వసిద్ధాంత ప్రచారానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ సంచారం చేసేవారు ఆ ఊరిలో అసూయాపరులైన కొందరు పండితులు మధ్వాచార్యులను బాదంలో ఓడించడానికి ముందుకు వచ్చారు వాళ్లలో ఎక్కువ మంది యాజ్ఞకులు వివిధ క్రతువుల నిర్వహణకు సంబంధించిన జ్ఞానం మధ్వాచార్యుడికి నిశ్చయంగా ఉండి ఉండదని వాళ్ల నమ్మకం భీమసేనుడుగా మహాభారత కాలంలో అశ్వమేధయాగం చేసిన వాడు ఆయన ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది వాగ్వాదం మొదలైంది మధ్వాచార్యుల వేదార్థాన్ని వివరిస్తూ నారాశంసి అన్న శీర్షికతో వేద మంత్రాలకు అర్థాన్ని సాధరంగా నిరూపించారు విని ఆశ్చర్యపోవటం పండితులు వంతేంది. తమ అంచనా తప్పైందన్న దృప్తుతో వాళ్ళు ఆనంద తీర్థుల వాదాన్ని ఒప్పుకోవడం మానేసి విత్తండ వాదానికి దిగారు మధులు తొనకలేదు బిణకలేదు అలా అయితే ఈ వేద సరైన అర్థమేమితే మీరే చెప్పండి అని ఎదురు ప్రశ్నించారు మధుల్ని నిలదీయాలని విద్వాంసులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ టైం ఎలాంటి వాగ్యుద్ధానికి దేవకుండా పండితులంతా శవణించి నిష్క్రమించారు కర్మ నిర్ణయం అదే సభలో మరొక పండితుల గుంపు మరో రకంగా మధ్వాచార్యులను ఎదిరించడానికి సిద్ధమైంది వేదాల నుంచి మిహోనామ్యుక్ సముదాయానికి అర్థం చెప్పగలరా అని నిలదీశారు దానికి అర్థం చెప్పాలంటే వేదాలను కాచి పడపోసి ఉండాలి అయితే పూర్ణప్రజ్ఞులు ఎంత సునాయాసంగా ఆ వేద మంత్రాల నిగూఢార్థాన్ని వివరించారంటే ఆ సభలో పండితులంతా పూర్ణ ప్రజ్ఞుల సకల విద్యా ప్రావీణ్యతకు పరవశించిపోయారు ఇదే నిజమైన పాండిత్యం అంటూ వాళ్లంతా మరీ మరీ శ్లాఘించారు అలా వివరించిన వేద అర్థాన్ని ముందు తరాల వారి ప్రయోజనాల కోసం కర్మ నిర్ణయం పేరుతో మధ్యలు లిఖించారు అది ఇప్పటికీ లభిస్తూనే ఉంది ఈ ఉజీర గ్రామంలో మధ్యల విజయానికి గుర్తుగా ఇప్పటికీ అప్పటి సభా వివరాలు ప్రతివాద ఖండనల వివరాలను పిలిపే శిలాశాసనం ఉంది భీమభోజనం మధ్వాచార్యుల భక్తులు దేశమరాజు వంటి పాలకులు శ్రీమంతులు ఉన్నారు సామాన్యులు ఉన్నారు శ్రీమంతుల భోజనాలకు వెళ్లినప్పుడు వాళ్ళని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో కనీస భక్ష్యాలను తిని వెళ్ళిపోవటం చేసేవారు లేదా భోజన పదార్థాలను పది రెట్లు హెచ్చుగా చేసి వారికే మళ్లీ సమర్పిస్తూ ఉండేవారు టీక వృషభం ఒకసారి మధ్వాచార్యుల పాఠం చెప్తుండగా ఒక విచిత్రం జరిగింది ఆ సభలో శ్రోతలంతా వివిధ శాస్త్రాలను చెప్పి అవపోసం పట్టిన సుజ్ఞాతృంధర్ సదాచార గుణభరితలు ఒక అర్థంలో వాళ్లంతా దివి నుండి భువికొచ్చిన దేవతలు గురువులైన ఆనంద తీర్థుల సాక్షాత్తు బ్రహ్మదేవుడు మాటలకు అతిదేవతైన భారతీదేవికి భర్త విషయం బ్రహ్మసూత్రం గీతా ఉపనిషత్తుల మీద ఆయన రచించిన అపూర్వ భాష్యాలు రుద్రుడు మొదలైన దేవతలు ఆశ్చర్యం అనిపించేటంతటి గంగా ప్రవాహం లాంటిది వారి పురాణం తమ గ్రంథాలకు ఆయన ఇస్తున్న వివరణ వింటుంటే శ్రోతలకు విద్వత్ లోకంలో విహరిస్తున్నంత ఆనందంగా ఉండేది ఒకసారి విద్వాంసుల బృందం అలా కూర్చున్నప్పుడు ముఖ్య శిష్యుల్లో కొందరు గురువర్య తమ యొక్క అద్భుత గ్రంథాల వివరణను తీక గ్రంథాల రచన ద్వారా తెలిపే భాగ్యశాలి ఎవరు పూర్ణ ప్రజ్ఞలో ఒక క్షణం కూడా తడబడకుండా అక్కడ ప్రతినిత్యం పాఠ్య ప్రవచన సమయంలో వచ్చిపోతుండే ఎద్దును చూపించారు నిజానికి ఆ ఎద్దు మధ్యల గ్రంథ భండారాన్ని ఆయన సంచార కాలంలో వివిధ మీద మోస్తూ ఉండేది ఆ ఎద్దు కర్మన జ్ఞాన మాత సూక్తి అన్న శాస్త్ర సందేశానికి నిదర్శనంగా ఉండేది ఈ విషయాన్ని గమనించిన ప్రజలు ఆ యొద్దుని ఒక సుజీవిగా గుర్తించారు మధ్యులు తన శిష్యుల ప్రశ్నకు జవాబుగా ఎద్దును చూపించి వెంటనే వాళ్ళందరికీ స్పష్టమైంది అది ఒక సాధారణ ఎద్దు మాత్రమే కాదని తాను విన్నదానంతా రాసే టీక తాత్పర్యాలనే దివ్యమైన చేతనం మొత్తం మీద ఆనంద తీర్థలు పెగినది విన్నవాళ్లలో చాలా మంది సంభ్రమాశ్చర్యాలలో ఆయన ఔన్నత్యాన్ని అంగీకరిస్తుంటే కొంతమంది మాత్రం సహించలేకపోతున్నారు ఈ దశలో తమ గ్రంథాలకి టీక గ్రంథాల రచనను ఆ ఎద్దే చేస్తుందని గురువు చూపించడం వాళ్ళని ఇంకా బాధించింది దాంతో వాళ్ళంతా కలిసి ఆ యుద్ధని శపించారు ఈ ఎద్దు పాము వల్ల చావాలి మధురాచార్యులు సర్వజ్ఞులు బ్రాహ్మణ శాపాన్ని నిర్వీర్యం చేయాలనుకోలేదు ఫలితంగా కొన్నాళ్ల తర్వాత ఒక పాము వచ్చి ఎద్దుని కరిచింది ఎద్దు చనిపోయింది ఈ వార్త విన్న వెంటనే మధ్వాచార్యులు తాను రచించిన ద్వాదశ స్తోత్రాన్ని పఠించడం మొదలుపెట్టారు ద్వాదశ స్తోత్ర పఠనం ముగించిన ఆ జలాన్ని ఎద్దు మృతదేహం మీద చల్లారు ఆశ్చర్యం అపూర్వం ఆ ఎద్దు ఒకసారిగా నిద్రలోంచి లేచినట్లుగా లేచిపించింది దానిలో అంతకు లేని తేజస్సు ఏదో కొట్టెచ్చినట్టు కనిపిస్తుంది చూసే అదేదో అపూర్వ మహిమలా కనిపించిన శిష్యులు మాత్రం అది తమ గురువుల ద్వాదశ స్తోత్ర మహిమగా గుర్తించారు ఈ ఘటనతో అసూయా పత్రాల శిష్యుల అజ్ఞానం కూడా పటాపించలేదు ఆ ఎద్దు యొక్క హృదయం దగ్గర మీరు చెవులు పెట్టి వినండి అని మధ్యుడు చెప్పారు శిష్యులు తూచా తప్పకుండా ఆ ఆదేశాన్ని పాటించారు ఆశ్చర్యం ఆ ఎద్దు యొక్క హృదయం లోంచి ద్వాదశ స్తోత్ర పట్టణమే వినిపించింది మధ్వాచార్యులు బతికించిన ఆ ఎద్దు తర్వాత జన్మలో ఏయ తీర్థులుగా జన్మించి గురువు నుండి ప్రత్యక్షంగా అభ్యసించిన శాస్త్రానికి న్యాయసుధ అనే టీక కూడా రచించి ముక్తి మార్గానికి కావలసిన జ్ఞానబోధ చేశారు త్రివిక్రములచే వాయు ఉడిపిలో ఒకరోజు య్రకారంగా త్రివిక్రమ పండితులు మొదలైన శిష్య బృందం సమక్షంలో మధ్యలు శ్రీకృష్ణ పూజ ప్రారంభించారు తులసి దళాలతో పుష్పాలతో సహస్ర నామార్చన ఆయుధ పూజ ఆవరణ పూజలు పూర్తి చేసి ధూప దీపాలు సమర్పించారు ఇంకా జరగాల్సిన నైవేద్యం ప్రసాదం నివేదన సమయంలో ఎవరూ చూడకుండా అడ్డు తెరవేయటం భాగం ఆ సమయంలో శిష్యులంతా ద్వాదశ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండాలి నైవేద్యం పూర్తిగానే గురువులు గంట మోగిస్తారు అక్కడతో నైవేద్యం పూర్తయినట్లు సంకేతం కానీ ఆ రోజు శిష్యులు ద్వాదశ స్తోత్ర పారాయణం సాగిస్తున్నారు ఒకసారి చదివారు అయినా తెర గురువులండి ఘంటానాథం వినపడలేదు మరోసారి ద్వాదశ స్తోత్రం పఠించారు అయినా ఘంటానాథం వినపడలేదు మూడవసారి కూడా ద్వాదశ స్తోత్రం పఠించారు అయినా నైవేద్యం పూర్తయిన సంకేతం గురువుల నుండి వినిపించలేదు అందరికీ ఉత్కంఠ ఆందోళన ఈ దశలో ముఖ్య శిష్యులైన త్రివిక్రమ పండితులు ధైర్యం చేసి తెరలోకి మెల్లగా పెండి చూశారు అలా చూస్తూనే ఒక్కసారి నిశ్చేస్తులైపోయారు ఆ పాద మస్తకం పొలకించిపోయారు ఏమా అద్భుతం ఏమట సమ్మోహన దృశ్యం ఎన్ని జన్మల సుకృతం ఉండకపోతే ఆ అద్భుత సన్నివేశాన్ని త్రివిక్రమ పండితులు వీక్షించగలిగారు అక్కడ విగ్రహపీఠం మీద ఏక శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీవేద్యాసుల రూపాల్లో శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటే వారిని హనుమంతుడు భీమసేనుడి రూపాల్లో మధ్వాచార్యులు పరమానందంతో ఆరాధి ఆ సాక్షాత్కారంతో త్రి పండితులకు శరీరంలో అణు అణువు భక్తి పరవ్ళ్లు దొక్కింది ఆనంద పార్వశిక్రమ పండితుని నోటి వెంట ఆశువుగా పాదోజల జల జల సత్వాత్రీ త్రిఘోన మహిత శారదా శారదేందీ ్రమ పండితులు బాహ్య ప్రపంచంలోకి వచ్చి చూస్తే ఎదురుగా చిరునవ్వులు చిందిస్తున్న గురువులు కనిపించారు గురుభ్యో నమ అంటూ త్రివిక్రమ పండితులు పూర్ణ ప్రజలు సాష్టాంగ ప్రణామం చేశాడు బలిద్ధ సూక్తము అర్థము మధ్వాచార్యులు త్రివిక్రమ పండితులని దగ్గరికి తీసుకుని త్రివిక్రమ మీరు ఎంతో భాగ్యశాలి మా రూపాలతో పాటు భగవత్ రూపాలని కూడా దర్శించుకున్నారు మీ స్థుతి మమ్మల్ని ఎంతో ఆనందపరిచింది అయినా మా ఆరాధ్యమూర్తిని కూడా స్థుతించినప్పుడే మాకు తృప్తి కలుగుతుంది అంటూ తానే ఒక స్థుతిని రక్షించి భగవంతునికి సమర్పించారు అదే నఖస్థుతిగా ప్రసిద్ధి చెందింది త్రివిక్రమ పండితులు చేసిన వాయు స్థుతిని ఇప్పటికీ నిత్య పూజా సమయంలో ఆరంభంలోనూ ఆఖరులోనూ పండించే ఆన్వాయితీ వస్తుంది మాధవ తీర్థులు అక్షోభ్యతీర్థులు శ్రీరామ తీర్థులు అధోక్ష తీర్థుల తర్వాత మధ్వాచార్యుల ద్వారా సన్యాస దీక్ష స్వీకరించిన వాళ్లలో మాధవ తీర్థులు అక్షోభ్యతీర్థులు ముఖ్యం వాళ్ళిద్దరు ఉత్తర కర్ణాటక ప్రాంతం వారు అయినప్పటికీ మధ్వ మాహత్యాన్ని వారు ఎక్కడ ఉన్నదే వెతుక్కుంటూ వెళ్లి వారిని సేవించి వారి అనుగ్రహంతో ఉపదేశంతో దినవారు నిజానికి వయస్సులో వాళ్ళిద్దరూ చాలా చిన్నవాళ్లు ఆ ఇద్దరిలోకి అక్షోభ్య తీర్థులు ఇంకా చిన్నవారు ప్రయాణం తమ ప్రియ శిష్యులైన పద్మనాభ తీర్థుల కోరిక మేరకు మధ్వాచార్యులు బేలూరు బయలుదేరి వెళ్లారు వేలూరులో ఒక ప్రశాంత సమయంలో పద్మనాభ తీర్థులను దగ్గర కూర్చోపెట్టుకుని మధ్వాచార్యులు ఒక ఆదేశం ఇచ్చారు మా అవతారం పూర్తయింది మేము మా గురువులైన వేదవ్యాసుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇకపై వేదాంత సామ్రాజ్య పాలనా బాధ్యత మీదే ప్రజలందరికీ ధర్మ మార్గాన్ని ఉపదేశిస్తూ శ్రీ విష్ణు సర్వోత్తమత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయండి మీకు ఉత్తరాధికారిగా నరహరి తీర్థులకు పీఠాన్ని అప్పగించండి వారు మాధవ తీర్థలకు అనంతరం వారు అక్షోభ తీర్థులకు పీఠం అప్పగిస్తాను ఈ ఆదేశం పద్మాభ తీర్థులకు పిడుగుపాటుగా అనిపించింది మొదటిసారిగా తాము గురువు నోటి నిండిన అప్రియమైన సందేశం ఇది ఏమైనా గురువు గారి ఆదేశం శిరసాహించడం తప్పలేదు రామదేవుల ఆగమనం ఆ రోజు కార్తీక మాసంలో శుక్లపక్ష ద్వాదశి అదే ఉత్థాన ద్వాదశి ఆ రోజు భగవంతుడు చాతుర్మాస యోగ నిద్రను పూర్తి చేసినైతే పవిత్రమైన పోవచ్చు ఆ రోజు కూడా ఎప్పట్లాగానే పూజలు పారాయణలు జరిగాయి మధ్యాహ్నం పాఠ్య ప్రవచనాలు జరిగాయి కానీ ఎందుకో ఆ పూట మధ్వాచార్యుల ముఖంలో ఇతర రోజుల్లో ఎన్నడూ కనబడిన ఆత్రు ఏదో శిష్యులకు కనిపిస్తుంది వాళ్ళు కుతూహలం పట్టలేక గురువుల్ని విచారించారు కొద్దిసేపట్లో మా ఆరచ దేవులైన శ్రీమూల రామదేవులు కడుపు వస్తున్నారు మా ద్వారా సన్యాస దీక్ష స్వీకరించి మా ఆదేశంతో కళింగ దేశాన్ని పాలిస్తున్న నరహరి తీర్థులు అక్కడ గజపతి కోశాగారంలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ చేత శ్రీ సీతా సమేత రామదేవుల విగ్రహాల్ని మా ఆదేశంతో ఇక్కడికి తీసుకువస్తున్నారు రండి అందరం కలిసి స్వాగతిద్దాం అంటూ పూర్ణ ప్రజ్ఞులు శిష్యులకు ప్రమాయించారు శిష్యులందరూ సంభ్రమంతో మధుల్ని అనుసరించారు బ్రూవులు చెప్పినట్లే జరిగింది కొద్దిసేపటికి నరహరి తీర్థులు శ్రీ మూల సీతారామ ప్రతిమలతో ఇచ్చేశారు వాటిని గురువులకు అప్పటి నుంచి ప్రణామం చేశారు ఆ విగ్రహాలను స్వీకరించి మంసాచార్యులు సకల వైభవంతో పరమభక్తులతో పూజించారు గురువులు నరహరి తీర్థులను విశేషంగా అనుగ్రహించారు నా ఆదేశాన్ని అనుసరించి సమర్థంగా మీరు పాలన చేశారు నాకు చాలా సంతోషమైంది ఈ ప్రతిమలను పూజించే అవకాశం మీకు రాబోయే కాలంలో లభిస్తుంది ఈ అనుగ్రహంతో నరహరి తీర్థులు ఆనందాతిశయంలో కన్నడంలో కీర్తనలు రచనకు శ్రీకారం చుట్టారు గురువులిచ్చిన ద్వాదశ స్తోత్రం ఆధారంగా రఘువతి అన్న ముక్తంతో ఈ కీర్తనలు సాగ్యాయి అలాగే కన్నడంలో ఆయన పద్య రూపంలో రచించిన సాహిత్యం తర్వాతి కాలంలో హరిదాసు సాహిత్యంగా రూపుదిద్దుకుని కన్నడంలో మధు సిద్ధాంత ప్రచారానికి బాటలు వేసింది కొద్ది రోజులకి ప్రధాన శిష్యులందరికీ గురువులు బదరీకి శాశ్వతంగా వెళ్లిపోతున్నారన్న సంగతి తెలిసి విచారం మొదలైంది ఒక మకర సంక్రమణం నాడు పేటకు విశిష్ట వార్షికోత్సవం ఆనంద తీర్థల సారథ్యంలో జరిగినప్పుడు తమ గురువుల అవతారం ముగింపు వార్త శిష్యులందరికీ తెలిసిపోయింది రాబోయే వియోగం అందరిలోనూ విచారాన్ని నింపింది మాఘమాసం ఆరంభమైంది జ్ఞాన సాధనకు విశేషమైన మాసం అది ఎందుకంటే రథసప్తమి భీష్మాష్టమి ఈ మాసంలోనే వస్తాయి ఆ రోజు మాఘసిద్ధ నవమి మధ్యలుగా అవతారం ఎత్తిన వాయుదేవులు బదిరిపోవడానికి ఎంచుకున్న తిథి అదే ఉడిపి పరిసర ప్రాంతాల్లోని భక్తజనులంతా ఉడిపికి చేరుకున్నారు ఉత్సవ సంభ్రమం కన్నా వియోగం యొక్క దుఃఖం నిండిపోయింది ఎప్పటిలాగానే వైభవంగా శ్రీకృష్ణ పూజ ప్రారంభమైంది పూజ పూర్తవగానే ఆనంద తీర్చలు తమ మఠంలోని హృషికేశర్చులు సహా ఎనిమిది మంది ముఖ్య శిష్యుల్ని పిలిచి ఆదేశం ఇటుపై శ్రీకృష్ణ దేవుని కొనసాగించే బాధ్యత మీది పర్యాయ క్రమంలో నిరంతరం భగవంతుని ఆరాధించండి మీ పరంపర కూడా అదే క్రమంలో నిర్వర్తించాలి మీ సంస్థానాలకు మేము ప్రత్యేక ప్రతిమలను ఇస్తాము స్వీకరించి ఆరాధించండి అన్నదే ఆ ఆదేశం క్రమంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాములు చతుర్ముఖ కాళీమర్ధన కృష్ణుడు విభుజశాలి అయిన కాళీయమర్ధన కృష్ణుడు శ్రీ విఠలుడు శ్రీ భూవరాహదేవుడు శ్రీ నృసింహదేవుడు శ్రీ విఠలుడు శ్రీరాముడు ఈ దేవతా మూర్తులను ఇచ్చి అనుగ్రహించాడు ఆ విగ్రహాలను స్వీకరించి వారు వినమ్రతితో అన్నారు మీ అమృత హస్తాలతో పూజింపబడిన ఇంతటి పవిత్ర మూర్తులను పూజించే అర్హత మాకెక్కడ ఉంది మధ్వాచార్యుడు చిరునవ్వు మీకు అర్హత ఉందని తెలిసే ఆ ప్రతిమలను అనుగ్రహించడం జరిగింది ఎల్లప్పుడూ మేము నీలోనే ఉండి శ్రీకృష్ణ దేవుని పూజ చేయిస్తాం అని వాగ్దానం చేశారు పద్మనాభతి యూర్థులను పూర్తి ప్రత్యేకంగా చెప్పారు రుక్మిణీ దేవి చేయించబడ్డ శ్రీకృష్ణ ప్రతిమ పూజకు ఈ అష్టమఠాధిపతులను నియమించి శ్రీమూల సీతారామల ప్రతిమలను పూజించే అవకాశం మీకు అనుగ్రహిస్తాం ఇదే సంస్థానానికి ప్రధానమైన ప్రతిమలు ఆ రకంగా గురువులు ఇచ్చిన ప్రతిమలను పద్మనాభతి యూర్థులు ప్రతి శ్రద్ధలతో స్వీకరించి నమస్కరించారు విష్ణు తీర్థులు పద్మనాభ తీర్థులను మధ్వాచార్యులు ప్రత్యేకంగా పిలిచి తాము రెండవ బదిరి యాత్రలో వ్యాస నారాయణల నుండి పొందిన వ్యాస ముష్టులను అందజేశారు పద్మనాభ తీర్థులు తమకు ఇచ్చిన వ్యాసముష్టిరాధి మఠ సంస్ పూజలో చేర్చుకున్నారు విష్ణు తీర్థులు తమ వ్యాసముష్టిని సుబ్రహ్మణ్యంలో స్థాపించారు తమతో రెండు సార్లు వెన్నంటి వచ్చిన సత్యతీర్థులకు సీతా లక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాన్ని అనుగ్రహించి తమ గురువులైన అచ్యుత ప్రేక్షల పేరు సంస్థానానికి నామకరణం చేసి ఆ సంస్థానం ద్వారా సత్ సిద్ధాంత ప్రచారాన్ని విశేషంగా సాగించవలసిందిగా మధ్వాచార్యులు ఆదేశించారు త్రివిక్రమ పండితులు శంకర పండితులు గృహస్థ శిష్యులకు వారి కర్తవ్యం ఉపదేశించి సిద్దాంత ప్రచార కార్యక్రమాలను సాగించడానికి తగిన దిశానిర్దేశం చేశారు